బహిష్ప్రజ్ఞ అది అంత ప్రజ్ఞ అది కల్లా ఇది బహిష్ప్రజ్ఞ ఇది నిజము అని మీరు అలవాటు పడి అలా భ్రమపడబట్టి మీకు అలా అనిపిస్తూ వాస్తవంలో ఈ జగత్తంతా నామరూపాత్మకమైన జగత్తంతా మిథ్యా మీకు నేను నామరూపాలు మిథ్య అన్నానే ఆ ఉనికి మిథ్యాం లేదో అది మీరు గమనించర ఆ ఉనికి ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాన్ని మీరు చూస్తే నేను అన్నప్పుడు ఏ ఉనికియో పుష్పము అన్నప్పుడు ఏ ఉనికియో సూర్యుడు అన్నప్పుడు ఏ ఉనికియో ఆ ఉనికి ఆ సత్ అంతా ఒక్కటే అది దాంట్లో రెండు లేవు అదే అద్వైతం అంటే అదే అద్వైతం ఆ మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలుస్తున్నాండి నామరూపాత్మకమైన జగత్తు మిథ్యాన్ని తెలిస్తే మిగిలింది అద్వైతమే ఇంకా మీకు అది వేరే ప్రయత్నం చేస్తే పట్టుకునేది కాదు అది మీరు ప్రయత్నం చేసి తెలుసుకోవాల్సింది నామరూపముల యొక్క సత్యత్వాన్ని తులసిపుచ్చడమే అంతే మీ ప్రయత్నం మీరు నామరూప సత్యత్వాన్ని ఎప్పుడైతే త్రోసిపుచ్చారో శిష్టము అంటే మిగిలింది అద్వైతమే శిష్టాచారం అంటే ఏంటండి వీడు హోటల్లో తిండో రోడ్డు పక్క తిండవు చాటు బండారు దగ్గర తిండవు వీళ్ళ కొంపలను వాళ్ళ కొంపలను తిండో ఇంటికి వండుకు తింటాడు ఇంకే శిష్ట అదే శిష్టాచారం అంటే ఇంకేం మీ ఎక్కడ తినకుండా కొడుకు బా బ్రహ్మచర్యలాగా ఎక్కడో వండుకు తింటే అది శిష్టాచారం అంటే అది శిష్ట అంటే మిగిలింది సీతవన్ని వారిస్తే మిగిలింది శిష్ట ఆత్మా శిష్యత భాగవతంలో ఉంటారు శిష్యతే శేష సంజ్ఞ ఆ మిగిలేటువంటి పరమాత్మతత్వానికి శేషాని పేరు శేషంటే పాము అని ఇవనే వనే అవన్నీ తర్వాత పక్కన పెట్టాలి ఇగో పాము పాము ఉంటే పాములు తేళ్ళు ఏముండవు పాము అంటే మహాశక్తికి సర్పంతో పోలుస్తారంటే శక్తికి సర్పం సింబల్ ఎక్కడైనా మీరు సర్పం చూస్తే ఇది శక్తి కుమారస్వామి అంటే శక్తి స్వరూపుడు విష్ణువు అంటే శక్తి స్వరూపుడు అంతే అంతేగాని ఓ బావం అరడదన పడగలు వేసుకుని ఇలా ఇలా హడావిడి చేస్తూ ఉంటుందని మీరు అనుకోవచ్చు కాబట్టి ఈ జగత్తంతా కూడా ఆ శక్తే మళ్ళీ దీనికోసం ఆ ఓ ఓ పడగ అక్కడుందా అదే శక్తి ఈ జగత్తంతా ఆ శక్తే ఎనీవే కాబట్టి వితథై సదృశా సంత అవితా ఇవలక్షితా ఇంకా నేను ఇంకా పూర్తవలేదండి నా కడుపులో ఉన్న పాయింట్స్ అండి ఇంకా ఇలా చెప్ ఇదొక అనుసంధానం అంతే నేను పాఠం చెప్తున్నా ఏదో శ్లోకం పత్రం పుష్పం బలంతో ఏం పాఠం ఓ క్లాస్ అయింది రెండో క్లాస్ అయ్యింది ఓడో క్లాస్ అయ్యింది ఓ మిత్రుడు ఒక చెప్పింది ఇలా కాదు చెప్పిన చెప్పు శ్లోకం చెప్పు కాదని మంచి మా పాయింట్లు మళ్ళీ సంవత్సరం చెప్తుంది కానీ చెప్పు శ్లోకం అని చెప్పేసాయంటే వెంటనే బంధు పెట్టేస్తే తర్వాత శ్లోకం చెప్పారు అలాగే ఏవో కడుపులో చూస్తూ ఉంటాయి ఎనీవే ఇక్కడ తెలుసుకోదగ్గది ఒకటి ఉంది ఏమిటంటే ఇప్పుడు ఇంకో కొంత ఇంకో కొంత నామినట్లు చేద్దాం ఇప్పుడు మనం రాగమ ప్రకరణంలో చూసాం సత్యం తెలియకపోతే దానికి పేరేమిటి నిద్ర అని పేరు నిద్రాతత్వ మజానత రాగమ ప్రకరణంలో శ్లోకం అది తెలియనిదాని తప్పుగా తెలుసుకుంటే దాని పేరేమిటి స్వప్నం అన్యథా గృహత స్వప్న నిద్రాతత్వ మజానత అవునండి ఇప్పుడు చెప్పండి జాగ్రత్త వ్యవస్థలో పుష్పం కానిదాని పుష్పమని కొడుకు కానివాణ్ణి కొడుకని ఘటం కాదాన్ని ఘటమని ఈ అన్యథాగ్రహణం ఇది స్వప్నమే అన్యథా దృఢత శోల ఎప్పుడైతే మీరు సర్వము నామరూపముల యొక్క అధ్యారూపము ఉన్నటువంటి మూలంలో అంటే నామరూపాలని తీసేసి చూడడం అలవాటు చేసుకోవాలి నామరూపాలని పక్కన పెట్టి చూడడం అలవాటు చేసుకోవాలి కారణం ఏంటంటే ఈ పుష్పము ఆ సూర్యుడు పుష్పమే అక్కర్లేదు గడ్డిపోచ తీసుకున్నారనుకోండి గెడ్డిపోచంటే ఎందుకు పనికిరాంది సూర్యుడు అంటే ఈ ప్రపంచానికంతకీ ప్రాణాన్ని ఇస్తున్నవాడు ఎంత తేడా ఉంది కానీ నామరూపాలు తీసేస్తే గడ్డిపోచంటే ఉనికి మీరు సూర్యుడు ఎదురుకుండా నిలబడి మనస్సుతో కాకుండా కళ్ళతో చూస్తే అంటే అస్తమించే సూర్యుడిని ఉదయించే సూర్యుడిని చూడాలి మామూలు సూర్యుడిని చూస్తే కళ్ళకి ప్రమాదం సో చూస్తే ఉనికి ఎటువంటి ఉనికికో తెలిసినా మీకంటే భిన్నము కాని ఉనికి మీరు గిడ్డిపోసని కూడా అలాగే చూస్తే మీకంటే భిన్నము కాని ఉనికి ఇంక తేడా ఏముందండి తెలివిలో డిఫరెన్స్ సర్వం కల్విధం బ్రహ్మ సో సర్వం కల్విధం బ్రహ్మగా దర్శించటం చేతనైతే నామరూపాలను మీరు వేడి యాడ్ చేసినా తప్పేం లేదు నష్టమేం లేదు కానీ నామరూపములు మిథ్యాని వితములని లోకులు జనులు అవితములుగా స్వీకరించిన మహాత్ముడు ఇవి వితథములని తెలుసుకుంటూనే ఉంటాడు అంతే కాబట్టి నామరూపాత్మకం జగత్తు మిథ్య కాబట్టి అన్యథాగ్రహ్ణత స్వప్న ఎక్కడ వెరైటీ యథార్థంగా లేదో మీరు అక్కడ వెరైటీ చూస్తున్నారు అది స్వప్నం ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు బంగారపు కొట్టుకు వెళ్ళారనుకోండి బంగారపు కొట్టుకు వెళ్ళి ఇదంతా బంగారమే అనోసారం అలా చూసి మామూలుగా మీరు నిర్లిప్తంగా ఉంటే మీరు స్వప్నం కాదది అది వేకువ అది తెలివి అలా కాకుండా ఈ ఆభరణాలు భిన్న భిన్నాలుగా ఉన్నాయి వీటిలో కొన్ని బాగున్నాయి కొన్ని బావులు అని ఇలా మొదలుపెట్టారంటే మీరు స్వప్న ప్రపంచంలో ఉన్నారని అర్థం షెడ్రీ ఎందుకని అన్యథాగ్నత మీరు ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా మరో రకంగా స్వీకరిస్తున్నారు తెలుసుకుంటున్నారు కనుక అది స్వప్నం అయిపోతుంది కాబట్టి ఈ జగత్తంతా కూడా అన్యథాగ్రహణమే తప్ప మరొకటి కాదు కనుక ఇది స్వప్నమే అంటే ఏమిటనమాట ఇప్పుడు చూడండి నామరూపాలను విత్హోల్డ్ చేసి చూసినట్లయితే నేను దృశ్యము అనే భేదం లేని అఖండితమైన ఖండితము కానీ ఆ సత్ రూపంగా వీడు అనుభవంలో నిలిచి ఉంటాడు అక్కడ చూడమంటూ ఏముండదు తెలియడము దృశ్యంగా తెలియడమంటూ ఏముండదు మీరు మనస్సుతో చూసినప్పుడే ద్రష్టాదృశ్యము అనే విభాగం ఉంటుంది మీరు మనస్సుని నామరూపాన్ని పక్కన పెడితే ద్రష్టదృశ్య విభాగమే లేకుండా అయిపోతుంది ఆ డివిజన్నే లేకుండా అయిపోతుంది అప్పుడు You are no more different from that. And that is no more different from you. There is a connectedness. Uh, that being is connected. A uh, being alone. A sat, that is not a human. It is not a pramana. It is not a prameyam. It is a prameyam. Anasino prameyasy. Sri Krishna is saying that. Prameyam. Pramana gocharam. Pramana one day, cannu. Cannu, manashtu, pramana. That is not a prameyam. అటువంటి అప్రమేయమైనటువంటి సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు ఆ సతుని ఆ ఉనికిని మనస్సు తెలుసుకోలేదు మనస్సు ఉనికిపై పుష్పము అనే నామరూపాలను ఆరోపణ చేస్తే ఆ ఆరోపాన్ని తెలుసుకోగలుగుతుంది తప్ప సద్రూపమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని మనస్సు తెలుసుకోలేదు ఆ అన్నోన్ అండ్ అన్నోయబుల్ ఆ ఆత్మ చైతన్యమునందు అలాగ నిలిచి ఉంటారు దాన్ని మీరు తెలుసుకోలేరు తెలుసుకోవడం వంటిది ఎందు తెలుసుకోవాలి కంటితో తెలుసుకోవాలి మనస్సుతో తెలుసుకోవాలి అది కంటితోటి మనస్థటి తెలియబడేది కాదది నామరూపాలు మాత్రమే కంటితోటి మనస్సుతోటి తెలియబడతాయి అటువంటి సద్రూపంగా మీరు నిలిచున్నప్పుడు దట్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ being. And in that, దేశకాల వస్తు పరిచ్ఛేదం ఉండదు ఎందుకంటే నామరూపాలు ఉంటేనే దేశమో కాలము వస్తు పరిచ్ఛేదాలు లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ ఏమీ లేనటువంటి unknown అన్నోయబుల్ The Immensity of the Unknown గట అనంత సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు ఆ అనంత సత్తునందు ఈ మొత్తం ఇంద్రియ గోచరమయ్యే ప్రపంచమంతా కూడా భాషిస్తూ ఉంటుంది స్వప్నం భాషించినట్లుగా ఈ భాషించేటువంటి జగత్తు అది భాషించిదే కానీ ఉన్నది కాదు ఈరోజు జాగ్రత్త వస్తంతా కూడా స్వప్నం లాంటిదైన పాఠం స్వామికి ఫినిష్ చేశారని మీరు అనుకుంటే మీరు పొరపడ్డారు ఈ పాఠం ఇలాగే ఉంటుంది ఇంకొక ఐదు మాసాలు ఆరు మాసాలు ఇలాగే ఉంటుంది మొత్తం పాఠం అంతా ఇంకా వేరే టాపిక్కే లేదు ఇక్కడ అయితే ఇక్కడ ఒక అంటే మనం ఏమంటున్నాం వాట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఈజ్ ఎ మీయర్ అపియరెన్స్ అదావంతే చేయని నాస్తి వర్తమానే తత్ కథ అయితే దీంట్లో ఇంకొక ప్రశ్న ఉంది సాధారణంగా జనులు జాగ్రత్తవస్థ సత్యమని స్వ స్వప్నం మిథ్యని స్వప్నం మిథ్యని ఆబాల గోపాలం తెలుసుకుంటారు ద్వైత శాస్త్రం చదివిన కొంతమంది పండితులను మినహాయించేస్తే ఆబాల గోపాలము స్వప్నం మిథ్యాని తెలుసుకుంటూ ఉంటారు నిజంగా ఏమండి అయితే జాగ్రత్త మిథ్యాన్ని తెలుసుకోలేకపోతారు కారణమేమి దానికి కారణం నేను ఇంతకుముందు చెప్పాను జాగ్రత్త యొక్క వివేక ప్రణాళిక వీడికి అందుబాటులోకి వచ్చాక స్వప్న మిథ్యను తెలిసింది వీడికి అదేవిధంగా ఆత్మస్వరూపం యొక్క వివేక ప్రణాళిక అందుబాటులోకి వస్తే జాగ్రత్త మిథ్యను తెలుస్తుంది కాబట్టి ప్రాఫెషనల్లీ వాడు జాగ్రత్త మిథ్యను తెలుసుకోవాలి వై ప్రోఫెషనల్లీ ఇప్పుడు మనం యథార్థంగా తెలుసుకునే ప్రయత్నం చేసాం అనుసంధానం చేసి తెలుసుకోవాలి అది అలవాటు పెట్టండి సో అదొకటి ఉన్నది కాబట్టి జాగ్రత్త మాకు సత్యం అని అనిపిస్తోందండి అంటే ఎందుకు అనిపిస్తోందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అనిపిస్తోంది మీకు ఇంకా ఆత్మస్వాత్మ అనాత్మ వివేకము యొక్క ప్రణాళిక మీకు ఇంకా అందుబాటులోకి రాలేదు కనుక మీరు జాగ్రత్త సత్యం అనుకుంటున్నారు అది అందుబాటులోకి మీరు తెచ్చుకుంటే జాగ్రత్త ఇచ్చని మీరే చెప్తారు అదే ఒక హేతువు చెప్తాం సాధారణంగా ఇంకో హేతు ఏమని చెప్తారంటే ఏమంటే జాగ్రత్త పొడుగ్గా ఉంటుంది ఇంకా టైం స్కేల్ స్వప్నం టైం స్కేల్ చిన్నది అది మనం ఇంతకుముందు కూడా చూసాం కదా అదీర్ఘత్వాచ్చ కాలస్య అనే ఒక కారికలో వచ్చింది కాబట్టి కాలము దీర్ఘంగా ఉన్న కారణంగా జాగ్రత్త యథార్థమని మనకు అనిపిస్తుంది కదా దీని గురించి మీరేం చెప్తారు అని ఒక ప్రశ్న ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాం పంతొమ్మిది ఈ వేళ పొద్దున్న స్టార్ట్ అయ్యి ఆదవు పొద్దున్న తొమ్మిదింటికి బిగిన్ అయింది తొమ్మిదిన్నర అయ్యేపటికి ఎండ్ అయింది దాన్ని మిథ్యాన్ని నేను చెప్పినా మీరు విన్నా అందంగా ఉంటుంది మీరు ఒప్పేసుకుంటారా ఏమండి పంతొమ్మిది వందల స్టార్ట్ అయ్యి రెండు వచ్చినా ఇంకా కొనసాగిపోతుంది అనుకోండి అది దాన్ని మిథ్యాన్ని నేనంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఎందుకంటే స్కేల్ లాంగ్ టైం స్కేల్ ఉండబట్టి అది సత్యమని షార్ట్ టైం స్కేల్ ఉంటే అది మిథ్యని ఒక జనరల్ ఒపీనియన్ అవునండి ఇది అడుగుతారు సాధారణంగా సత్సంగంలో అడిగే ప్రశ్నే ఇది ఏమని ఏమన్నా అలాగా అంత పొడుగా జీవితం అంతా ఒకే రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది స్వప్నాలు వచ్చిపోతూ ఉంటాయి దీని మీద నిన్న మొన్న కొన్ని ఆర్గ్యుమెంట్లు నేను చెప్పాను ఈ ప్రశ్న ఒకటి అడుగుతా అడిగితే దానికి సమాధానం ఏమని చెప్తామంటే చూడవయా టైమ్ స్కేల్ షార్ట్గా ఉందా లాంగ్గా ఉందా అన్న పాయింట్ కాదు సైంటిఫిక్ ట్రూత్స్ని విశ్వజనీనమైన సత్యాలని తెలుసుకునేప్పుడు ఇటువంటి ఫ్లింజీ పాయింట్స్ మీద నువ్వు నిర్ధారణ చేయకూడదు స్టార్ట్ అయ్యి ఎండ్ అయిందా లేదా బిగిన్స్ అండ్ ఎండ్స్ అదవు అంతే అద్యంతములు ఉన్నాయి అంటే మధ్యలో టైం స్కేల్ షార్ట్ ఉన్నా లాంగ్ ఉన్నా అల్టిమేట్లీ It is mithyā, ravita-tha only. It amounts to the same. What's your point is, you don't listen in a book or you don't listen to a film at all. Like four hours of cinema. Whenever you don't listen to a cinema, I still listen to one wievākosi yana, four hours. There are several intervals in the film. When you don't listen to a movie, because the movie continues to be a part of the film, what part of a movie? It went to the death into a movie. డాక్యుమెంటరీని ప్రొడ్యూస్ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఒకటి ఉండేది వాడు దాంట్లో ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యాలు ఇవేనో ఒక పదిహేను నిమిషాలు ఒక డాక్యుమెంటరీ ఉంది ఆ డాక్యుమెంటరీ వేసి ప్రతి సినిమా థియేటర్లోనూ వేయడానికి మా అండానికి వీడలేదు దానికి ప్రొడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అది అది వేయనంటే కుదరదు దాంట్లో ఎంతసేపు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు ఇది నాగరాజ్ చేశారో అలాంటివన్నీ చూపిస్తారు అపోజిషన్ వాళ్ళని చూపించారు దాంట్లో అలా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు అలా ఉండేది అది అది టికెట్ కొనుక్కునేప్పుడు డాక్యుమెంటరీ అవుతుంది డాక్యుమెంటరీ అవుతుందండి అని వాడు చెప్తే ఆ ఫోన్లో పర్వాలేదు మనం వీ నాట్ మిస్ ఎనీథింగ్ అనే ఒక ఇప్పుడు డాక్యుమెంటరీ ఫైవ్ మినిట్స్ సినిమా ఫోర్ అవర్స్ ఇప్పుడు రెండూ మిచ్చే అంటారా అయితే దాంట్లో డాక్యుమెంటరీ మిచ్చింది సత్యం అంటారా రెండు ఆ రెండూ మిచ్చే కదండి షార్ట్ స్కేల్ను బట్టి మీరు అలా డిసైడ్ చేయడానికి వీలు లేదు అది ఒక ఆర్గ్యుమెంట్ ఏం చెప్పినా ఆర్గ్యుమెంటు ఆర్గ్యుమెంటే అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చెప్పేసి నేను ఈ శ్లోకాన్ని భాష్యంలోకి వెళ్ళిపోతాను అయితే వెళ్ళి ముందు ఒకసారి భాష్యం ఉందాం ఇతశ్చవై తథ్యం జాగ్రత్తృశ్యా భేదానాం ఆద్యంతయోర భావాత్ ఇది అవతారిక జాగ్ర జాగ్రదవస్థలో మన చేత తెలియబడుతూ ఉండేటువంటి భావములు జాగ్రత్త దృశ్యములైన భావములు భావములు అంటే బాహ్య ఆధ్యాత్మిక బయట ఉన్నది లోపలున్నది లోపలు ఉన్నవంటే నేను తండ్రిని కొడుకుని ఫలానా నా దేహము నేను మగవాణ్ణి స్త్రీని ఈ భావాలు ఈ పదార్థములు ఆధ్యాత్మిక వాహ్యంలో ఉన్నవి ఇల్లు వాకి ఈ జాగ్రత్తలో అనుభవానికి వస్తూ దృశ్యం అంటే లోపలన్నవి కూడా దృశ్యాలే అది మీరు గమనించదగ్గది మనస్సు సుఖంగా ఉందనుకోండి ఆ మనస్సులో ఉండే సుఖం దృశ్యం కన్ను దృశ్యం కన్ను చూసినప్పుడు చూస్తోందని చూడనప్పుడు చూడలేదని మీరు తెలుసుకుంటూ ఉంటారు కన్ను దృశ్యం అన్ని దృశ్యం ముక్కు బ్లాక్ అయిందనుకోండి ఈ దృశ్యమా కదా ముక్కు దృశ్య బ్లాక్ అయిన ముక్కు మీకు దృశ్య తెలుస్తుందా లేదా దృశ్యం అంటే కంటుతోటి లోపల బ్లాక్ చూశారని కాదు తెలిసిందా లేదా అంటే తెలుస్తూ ఉంటుంది ముక్కు బ్లాక్ అయితే తెలుస్తూ ఉంటుంది శుభ్రంగా తెలుస్తుంది ఎందుకంటే అది ఎవరో దృశ్యం అది ఆధ్యాత్మిక భావం ఎదురుకుండా ఫ్లవర్ ఉంది కేబుల్ ఉంది బాహ్య భావాలు ఈ జాగ్రత్త దృశ్యములైనటువంటి భావములు ఎన్నైతే భేదానం భేదానం అంటే భిన్నత్వైన ప్రతీయమానా భావానాం ఇత్యర్థ భిన్నములుగా వేరువేరుగా మనకి అనుభవానికి వస్తూ ఉండేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వితథములే వితథము అంటే అవి అలాగా కావు అవి అలాగా కావు అది ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు ఉంటారు ఏదో అక్కడ వాయినాలు ఇస్తున్నారు దంపతి దంపతి తాంబూలము వాయినాలు ఇస్తున్నారు వీళ్ళిద్దరూ ఉన్నారు ఆ దంపతి తాంబూలంలో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ వస్తువులు ఏవో దక్షిణ అది సంపాదించాలని అనిపించింది ఈయనకే అనిపించింది ఆవిడికి అనిపించింది సరే ఇప్పుడు ఏం చే భార్యాభర్తలు అయితేనే వీళ్ళిద్దరూ ఎవరు కూడబలుక్కున్నారు మనకి తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎవళ్ళు సరే కానీ ఒక్క పది నిమిషాల సేపు నువ్వు నేను భార్యాభర్తలకై ప్రపోజ్ చేశాడు ఆయన ముందు ఆవిడ కంగారు పడి చూడమా నేను నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోను ఊరికే భార్యాభర్తలు కన్నా పది నిమిషాలు ఆ వాయనం తెచ్చేసుకుని సర్దేసుకుని మనం వెళ్ళిపోదాం అంటే నువ్వు మరి మర్యాదగా మర్యాదగా ఉంటావు ఓకే ఎగ్రీడు పది నిమిషాలు అది ఆ వాయనం బుచ్చేసుకుని బయటకు వచ్చిన ఇంకా ఆ భార్య భార్య కాదు భర్త భర్త కాదు దాన్ని వితథ అంటారు ఇస్ ది వితథ తథాత్వం లేదు దాంట్లో సచినెస్ లేదు సచినెస్ లేదు కాబట్టి ఈ జాగ్రత్త దృశ్యములైన భేదములు ఇది పుష్పము అని అన్నాం ఏమండి నాలుగు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఉంటుందా పుష్పం ఉంటుంది నాలుగు రోజుల దాకా ఎందుకండి రేపు ఇప్పుడు దీన్ని చూసిన వెంట ఒక యంగ్ లేడీ చూశాడనుకోండి దీన్ని ఇలా అంటే లేకపోతే ఇది దేవుడి మీద పెట్టిన పువ్వు ఒక వైదికుడు చూశాడనుకోండి ఇలా అంటాడు పిలకున్నవాడు పిలకలైన వాడు చెవిలో పెడతాడు చెవిలో పెట్టకూడదు పత్రం చెవిలో పెట్టాలి పుష్పం పిలకలో పెట్టాలి అది రూ పిలక లేకపోతే ఏం చేస్తాడు మరి ఇంకా అన్నీ చెవిలోనే పెట్టారు సో ఇది ఎండిపోయి ఉంటుంది పొద్దున్న వస్తే వైదికులు కానీ యంగ్ లేడీ కానీ తీసుకెళ్ళి వేస్ట్ బేస్కెట్లో పరిస్థితుంది అదేమిటి పుష్పాన్ని అంటే అది పుష్పం కాదండి బాబు అది వితథం అయిపోయింది ఇంకా తథాత్వం లేదు దాంట్లో సచ్చినస్ పోయింది సో ఈ విధముగా ఈ జాగ్రత్త దృశ్యములన్నీ కూడా విత్తథములే అని మనం చెప్పాం ఆ చెప్పడానికి ఇంకో హేతువు కూడా చెప్తున్నారు అనేక హేతువులు ఇంతకుముందు చెప్పారు మరో హేతువు చెప్తున్నారు ఏట హేతు ఆద్యంతయోహ అభావ ఆద్యంతము ఆద్యంతయోహ అంటే షష్ఠి కాదు సప్తమే ఆద్యంతముల ఎందు లేకపోవట ఆదవు అంతే అద్యంతముల ఎందు లేకపోవట ఓస్ అంటే షష్ఠి అయినా కావచ్చు సప్తమైన కావచ్చు అంచేత హెచ్చరిక చేశా ఆది ఎందు లేదు అంతమునందు లేదు లేకపోవట అది హేతువు దానిని బట్టి ఇవి మిథ్యా మితథములు మనం కంక్లూడ్ చేస్తాం అది ఈ శ్లోకంలో చెప్తున్నాం ఎత్ ఆదావనితేచ నాస్తి వస్తు మృగతృష్ణికాది తత్ మధ్యే నాస్తి ఇది నిశ్చితంలోకే లోకదృష్టాంతమే తీసుకోండి మీరు మృగతృష్ణిక మృగతృష్ణిక అంటే ఎండ మావి ఎడార్లోకి వెళ్తే దూరంలో ఆ ఎండలో నీ మావి అంటే నీరు ఎండలో నీరు ఎండ సో ఎండలో నీరు కనపడుతుంది ఆ నీరు కనబడుతుంది తీరా పరికించి చూస్తే కనపడు ఇలా చూస్తే కనపడుతుంది అలా చూస్తే కనపడుతుంది అంటే ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పడాలి దానికి ఆ యాంగిల్లో ఉంటే కనపడుతుంది లేకపోతే కనపడుతుంది ఒకప్పుడు కళ్ళదోడు కూడా అలాగే బిహేవ్ చేస్తాయి ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుంటే ఇలాంటే కనబడుతుంది ఇలాంటే కనపడదు దాంట్లోనే యాంగిల్ తేడా వస్తే కనబడదు ఇలా ఉద్దండి ఈ కళ్ళదోడు దీన్ని కంప్యూటర్కి వేరే కళ్ళదోడు కొనుక్కోవాలని చెప్పారు వాళ్ళు వద్దులే చాలా ఇదే మాత్రం చేసుకోలేక పారేసి గురి మళ్ళీ మళ్ళీ కొనుక్కొని కష్టపడుతున్నాం కంప్యూటర్కి మళ్ళీ ఇంకో కళదోడు సంసారం పెరిగిందా లేదా చూడండి అనివే సో ఎండ మావి అంటే అలా ఉంటుంది ఓ యాంగిల్లో చూస్తే కనపడుతుంది ఇంకో యాంగిల్లో చూస్తే కనపడదు ఇప్పుడు చూస్తాడు మీరు కనపడింది దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు అప్పుడు వాడు నిశ్చయం చేస్తాడు ఏమైనా నిశ్చయం చేస్తాడు అప్పుడు చూసినప్పుడు అప్పుడు కనపడింది ఇప్పుడు లేదు కాబట్టి యథార్థంగా లేదు అని నిశ్చయం చేస్తాడా లేకపోతే నేను అక్కడ చూసి ఇక్కడికి నడిచొచ్చిదాకా ఉంది ఇక్కడికి తీరా వచ్చిన తర్వాత లేదని నిశ్చయం చేస్తాడా ఏమని నిశ్చయం చేస్తాడండి నేను ఉందనుకున్న ఐదు నిమిషాల్లో కూడా లేదు అని నిశ్చయం చేస్తాడు అలాగే నిశ్చయం చేస్తాడు కదా ఒక చెట్టు ఉంటుందండి వీడు దూరం నుంచి చూస్తే ఆ చెట్టు ప్రతిబింబం నేలలో కనపడుతుంది అక్కడ తటాక ఉందని అనుకుని పరిగెత్తుకు వస్తాడు చెట్టే ఉంటుంది నీళ్ళు ఉండవు ఆదవు అంతేచ ఎన్నాస్తి వర్తమానేచ తథ అప్పుడు ఏమనుకుంటాడు అక్కడ చూసినప్పుడు నీళ్లు ఉన్నాయి తీరా నేను దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్లు లేవు అనుకుంటాడా అలా అనుకుంటాడా అలా ఏమనుకోడండి మధ్యది నేను చూసినప్పుడు నీళ్ళు ఉన్నాయని అనుకుంటూ ఐదు నిమిషాలు పరిగెత్తుకొచ్చిన ఐదు నిమిషాల కాలము కూడా లేవు ఎప్పుడు లేవు అని నిశ్చయిస్తాడు లోకంలో మరి అదే నియమాన్ని సర్వత్రా మీరు వర్తించాలి మృగతృష్ణిక ఎందు వర్తించిన నియమం మొత్తం జాగ్రత్త అవస్థంతకీ కూడా నామరూపాలన్నిటికీ కూడా వర్తిస్తుంది ఎలాగంటే తథ ఇమే జాగ్రదృశ్యా భేదా ఈ జాగ్రత్తవస్థలో అనుభవానికి వచ్చే భిన్న భిన్నములుగా ప్రతీయమానములయ్యే బాహ్య ఆధ్యాత్మిక భావాలన్నీ కూడా అట్టివియే తట్టివియే అంటే వితథములేమండి ఎందువల్ల ఆద్యంతయోర భావా ఆద్యంతముల ఎందు లేకపోవటం వలన అంటే లేకపోవడం చేతను అవి వితథములే అంటే దాని అర్థం ఏమిటి సమానంగా ఉన్నాయి కాబట్టి వితథములయ్యాయి వితథై సదృశా సంత అదే అంటున్నారు వితథైరేవా మృగతృష్ణికాది సదృశత్వా వితథవా ఎలాగైతే మృగతృష్ణిక విషయంలో మీ అనుభవాన్ని మీరు అంచనా వేసుకుని ఆ ఎండమావి యథార్థంగా లేదు ఉన్నట్టు కనపడినప్పుడు కూడా లేదు ముందు లేదు తర్వాత లేదు మధ్యలో కూడా నిజంగా లేదు ఒకవేళ మధ్యలో నిజంగా ఉండుంటే ఆ ఇసకాని తడిగా ఉండాలి అలాగేమీ లేదు అని ఎలా నిశ్చయం చేసుకున్నారో అటువంటి నిశ్చయం జాగ్రత్త దృశ్యముల విషయంలో కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మృగతృష్ణికాది మృగతృష్ణికా మొదలైన వాటితోటి సమానంగా ఉన్నాయి ఇవి అవి ఓ క్షణంలో కనబడుతున్నాయి మరో క్షణంలో పోతున్నాయి ఇది ఎలా ఉంటుందంటే ఆ మానవ స్వభావం సత్యాన్ని గ్రహించటానికి వాడు ముందుకు రాడు కానీ గ్రహించటానికి కావలసిన అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు చిన్నప్పుడు మార్బుల్స్ ఆ గొటికాయలు చాలా విలువైన వస్తువులుగా భాషించాయి కొద్ది రోజులు అప్పటికీ భాషించటం మానేశాయి కాబట్టి వాటి ఎందు విలువ ఉంది అని మనం అనుకున్న రోజుల్లో కూడా వాటి ఎందు విలువ యథాప్తంగా లేదు మా చిన్నప్పుడు పచ్చాలను ఉండేవి సిగరెట్ పెట్టే చార్మినార్కి ఒక మార్కు దాని వాటికి మార్కులు ఉండేవి సిజర్స్కి ఐదు మార్కులు ఫ్యాషింగ్ షోకి పది మార్కులు అయితే సిగరెట్ది ఫ్యాషింగ్ షో ట్రిపుల్ అయితే పాతికి మార్కులు ఉండేవి మీరు ట్రిపుల్ ఫైవ్ ఇస్తే పాతికి చార్మినార్లు మీకు ఇస్తాడు రూపాయల విధి వేల ఉండిదండి కట్టల లేదు నిజంగా ఈ ఇవి సిగరెట్ కంపు కూడా కొడుతూ ఉంటాయి ఎందుకంటే సిగరెట్ పెట్టలు కదా ఇవి వాడు ఎవడో ఆఖరి సిగరెట్ పారేసి వాడు తీస్తుంటే ఆఖరి సిగరెట్ కనపడిందంటే మనం కొంచెం దూరంలో అలా నిలబడి ఉండడం వాడు ఆ సిగరెట్ తీసుకుని ఇలా పారేయనే ప్రగత్తునండి తీసుకొచ్చి దాంట్లో కాంపిటీషన్ కూడా ఉంది లేకపోతే ముందే ఇంకా స్మార్ట్ ఏమండి మీరు ఆఖరి సిగరెట్ కాల్చిన తర్వాత పారైకం నాకు ఇచ్చేయండి అని వెళ్ళి ముందే వాడిని యూ కరీ హిస్ ఫేవర్ ఇలా చేసి మా అమ్మగారు ఇవన్నీ తీసి అబ్బాయి సిగరెట్ కంపు కొట్టుకుంటూ ఇవేమిటి అమంగళం కూడా ఇవి అని కొంచెం శిష్టాచారంలో ఉండేవారు పాపం అవతల పారేస్తే పెంట మీద పారేస్తే నేను కోపడితో దెబ్బలాడేసుకుంటూ గంతులు పరిగెత్తుకుని వెళ్ళి అవన్నీ ఏరుపు తెచ్చుకుంటా అవి వితథములు అమ్మగారి యొక్క దృష్టి వితథములు కావు నా దృష్టి ఎంత అవివేకమవుతుందండి అయితే తర్వాత నేను వాటి గురించి మర్చిపోయాను ఇప్పుడు చూస్తున్నా వెనక్కి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అవి వితథములని గుర్తిస్తానా లేకపోతే నేను అవి సత్యములు అనుకున్నప్పుడు సత్యములే అని నిర్ధారణ చేస్తాను అలాగే కదా నేను అవి సత్యములు అనుకున్నప్పుడు కూడా అవి వితథములే అని ఇప్పుడు తెలుసుకుంటాను బాల్య దృష్టాంతం ఇచ్చాను ఇంకో దృష్టాంతం ఇస్తా చూడండి వాళ్ళ ఆయనకు మిత్రుడు ఉండేవాడు పది సంవత్సరాల మిత్రుడు ఎందుకంటే భార్యాభర్తలు డైవర్స్కి పోతారు వాళ్ళు కలిసి ఉంటారు ఓ సంతానం కూడా కలుగుతుంది ఒకటో రెండో సంతానం కలిగించుకోవటం కూడా కలుగుతుంది అంటే చాలా కా చాలా ఇల్టిమేట్గా ఉన్నట్టు లెక్క కదా డైవర్స్కి పోతారు డైవర్స్కి పోయినప్పుడు ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అసలు వీటితో నేను ఇంతకాలం ఎలా ఉండగలిగాను రా అని ఆవిడనుకు హ అలాగే వాడు కూడా అనుకుంటాడు హౌ ఈ ఈ బ్యాడ్ డ్రీమ్ నేను ఎలాగా అది ఒక బ్యాడ్ డ్రీమ్ అని తెలుసుకుంటాడు బ్యాడ్ డ్రీమ్ అని వివేకవంతుడు తెలుసుకుంటాడు వివేకం లేనివాడు తెలుసుకోలేడు వివేకం లేనివాడు ఏం చేస్తే ఆల్బమ్లు పెట్టుకుంటారు అమెరికాలో ఆల్బమ్లు పెట్టుకుంటాడు ఈ ఆల్బంలో మీరు పేజీలు తిప్పుతూ ఓ షీ ఈజ్ మై ఫస్ట్ వాయిఫ్ దిస్ ఈజ్ మై సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫోటోలన్నీ పెడతాడు ఈ ఆల్బమ్లు ఇదో పెద్ద గ్రాండ్ ఆ తర్వాత మళ్ళీ ఆల్బమ్ ఇంకో ఇది ఇది నా సెకండ్ మ్యారేజీ సెకండ్ వైఫ్ నేను నా సెకండ్ వైఫ్ మళ్ళీ థర్డ్ మ్యారేజ్ ఇలాగా ఆల్బమ్ ఇది వాళ్ళే కలేదు పెట్టుకోవచ్చు ఇదో ఇది నా మొదటి గీతాజ్ఞాన యుద్ధం ఇది నా ఐదో గీతాజ్ఞాన యుద్ధం ఇది నా డెబ్బై రెండో గీతాజ్ఞాన యుద్ధం అవన్నీ ఆల్బములు పెట్టుకుని నేను కూడా గొట్ట ఆల్బములు పెట్టుకుని కూర్చొచ్చు ఇదంతా పెద్ద సంసారం మిథ్య అవి ఇదంతా విత సో ఈ మిత్రుడు అన్నాడు పదేళ్ల నుంచి నాకు మిత్రుడు అయినా అన్నాడు తర్వాత దెబ్బలాట వచ్చింది ఇతనికి శత్రుత్వం బద్ధ శత్రుత్వంలో పడిపోయి ఏమయ్య అంతల్లా ప్రేమించావు కదా ఇప్పుడు శత్రుత్వం ఎందుకు కాముగా ఉండొచ్చు కదా అంటే అసలు ఎప్పుడు ఎందుకు ప్రేమించావు అంటే అప్పుడు నిజం అనుకుని ప్రేమించాను ఏమిటి పదేళ్ళు మంచివాడు అనుకునే ప్రేమించావా పదేళ్ళు మంచివాడు అనుకునే ప్రేమించా అయితే మంచివాడు కాదా ఎప్పుడూ మంచివాడు కాదు మరి పదేళ్లలో పోనీ కొద్దిగా మంచి నేను భ్రమపడ్డాను వాడు ఎప్పుడూ మంచి పడతాడు అబ్బా అంటే పదేళ్ళు నువ్వు ఏది యథార్థం అనుకున్నావో అది వితథము అని కాబట్టి ఈ లెంగ్త్ ఆఫ్ టైం స్కేల్ అన్నది అది అది ఆర్గ్యుమెంటే కాదు అయితే ఆ ఆర్గ్యుమెంట్ను నేను పరిపరి విధాలుగా ఖండించుకుంటూ వస్తున్నా ఈ లెంగ్త్ ఆఫ్ టైం స్కేల్ Does not alter the డస్ నాట్ ఆల్టర్ ద రియాలిటీ సిచ్యువేషన్ అది థీసిస్ ఓకే ఎంత టైం స్కేల్ ఉన్నా తక్కువైనా ఎక్కువైనా అది అన్రియలే వితర్థమే అది పాయింట్ అయితే ఇంకా ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఇస్తే అక్కడికి final ముందుకు వెళ్ళచ్చు ఫైనల్ రియల్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు సినిమా hours టూ అవర్స్ hours అవర్స్ cinema చూస్తున్నారు వన్ hour అయింది ఇప్పుడు ఎదుర్కొండగా ఒక సీన్ ఉంటు కనపడుతుంది ఆ సీన్ చూస్తూ ఉంటారు మీరు చూస్తున్న సీను ఈ క్షణంలో సీనే కానీ అప్పుడే సినిమా హాల్లోకి వచ్చాడనుకోండి లేటుగా టికెట్ కొనుక్కున్న కూడా వచ్చాడు వాడికి ఆ సీను కనపడేదానికి మీకు ఆ సీను కనపడేదానికి తేడా ఉందా లేదా ఉంది అప్పుడే సినిమా హాల్లోకి వచ్చిన వాడికి ఎవడో ఎవడో హీరో హీరోయిన్ ఎవడో మగాడు ఆడదే ఉన్నట్టుగా కనపడుతున్నప్ప వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఎవళ్ళని కానీ వాళ్ళు ప్రీడు ప్రియురా లేకపోతే విలన్ను ఏమీ తెలియదు పడితే అసలు వాళ్ళు అక్కడ అలా ఎందుకున్నారు ఏం మాట్లాడుతున్నారో ఆ డైలాగ్ యొక్క పూర్వాపరాలు ఏమిటి పూర్వరంగం ఏమీ తెలియదు పడి చిత్రం ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఒక రకంగా చూస్తే వాడు ఒక ఆ మూమెంట్ తీసుకోండి యు ఫ్రీజ్ దట్ మూమెంట్ యు ఫ్రీజ్ ఇట్ దే ఫ్రీజ్ చేసేయండి అక్కడ ఉంది ఆ ఫ్రీజ్ చేసిన దాన్ని వాడు చూస్తున్నాడు ఆ ఫ్రీజ్ చేసిన దాన్ని మీరు చూస్తున్నారు ఒక దృష్టికోణంలో వాడు మీరు చూసేది ఒక్కటే కానీ వాడు చూసేదానికంటే మీరు చూసేది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో ఉంటుంది కరెక్టేనా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సీన్లో ఉందా ఆ ఇన్ఫర్మేషను ఆ సీన్లో అంత సమాచారం ఉంటే అప్పుడే వచ్చిన వాడికి కూడా తెలియాలి ఆ సమాచారం వాడికి తెలియట్లేదు గంట సేపటి నుంచి అక్కడే పడిగాపులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసిన వాడే అంత సమాచారంతో ఉన్న సీన్ చూశాడు కదా ఇప్పుడు చెప్పండి మీరు మీరు చూస్తున్న సీను వాడు చూస్తున్న సీను వేరు వాడు కేవలము ఆ మొమెంటరీగా కనపడేది మాత్రమే చూస్తున్నాడు దాని ముందుండే పూర్వరంగం అంతా కూడా మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నది వాడు చూస్తున్నది వేరువేరుగా ఉన్నాయి అవునా ఆ భేదం ఎక్కడి నుంచి వచ్చింది బహిష్ప్రజ్ఞ వల్ల వచ్చిన భేదమా అంతఃప్రజ్ఞ వల్ల వచ్చిన భేదమా అంతఃప్రజ్ఞ వల్ల వచ్చిన భేదం ఏమిటి అంతఃప్రజ్ఞ అంటే ఆ వన్ అవర్ ఎపిసోడ్ అంతా మెమొరీలో ఉంది ఆ మెమొరీ అంతా దీనికి జోడించి మీరు చూస్తున్నారు అవునా ఇప్పుడు ఇంకొంచెం దీన్నే ఇదే దృష్టాంతం ఇప్పుడు హీరో ఉన్నాడు వాడు గొప్పగా యూనివర్సిటీ ఫస్ట్ మార్కు తెచ్చుకుని అమ్మాయిని ప్రేమించి ఎంతో కాలం నుంచి ప్రేమిస్తున్న హీరో అక్కడ ఫ్రీజ్ అయి ఉన్నాడు ఆ సీన్లో హీరోయిన్ హీరో ఫ్రీజ్ అయి ఉన్నారు దేర్ ఈజ్ అ లాంగ్ స్టోరీ బిహాయిండ్ అప్పుడే వచ్చాడు వాడు చూస్తున్నాడు నేను చూస్తున్నాను ఫ్రీజ్ అయిన పిక్చర్ ఇప్పుడు ఆ ఫ్రీజ్ అయిన పిక్చర్ని వాడు చూస్తున్నప్పుడు వాడు చూసేది మొమెంటరీ జ్ఞానమే నేను చూసేది మొమెంటరీ జ్ఞానమే ఆ మొమెంటరీ జ్ఞానానికి మొత్తం మెమొరీనంతని జోడించి నేను చూస్తున్నాను పేరెస్ అప్పుడే వచ్చిన వాడికి ఆ మెమొరీలో ఆ జ్ఞానం లేదు కాబట్టి వాడు ఊరికే వేలమొహం వేసుకుని ఏమిటో చూస్తున్నాడు వాడికి ఏమిటో తెలియకుండా వాడు చూస్తున్నాడు ఏమండి ఈ మెమొరీ అంతా జోడించి వన్ అవర్ ఎపిసోడ్ తోట ఉన్న మొమెంటరీగా మీరు చూస్తున్నారే మీరు చూసేది ఈజ్ ఇట్ మొమెంటరీ కంటైనింగ్ ఇన్ ఇట్స్ బూంబ్ ఆల్ ది వన్ అవర్ మెమరీ ఆర్ ఈజ్ ఇట్ వన్ అవర్ లెంగ్ ఇట్ ఈజ్ మొమెంటరీ అయితే ఆ క్షణిక దృశ్యంలో దాని గర్భంలో మొత్తం మెమొరీ అంతా దాంట్లో ఇమిడి ఉన్నది అవునండి వాడు చూసింది కూడా క్షణికమే కానీ మెమొరీ లేదు ఈ రకం మెమోరీ లేదు ఇంకో రకం మెమొరీ ఉంది ఈ సినిమా హాలని నేను లేటుగా వచ్చానని అదంతా ఉంది అంచేతలు నాకు అది ఏమిటో అది మెమొరీయే అది మెమొరీయే అవునండి కాబట్టి మీరు చూసిన ఇప్పుడు మీరు చూస్తున్నారు సినిమా తెర మీద మీరు హీరోని చూస్తున్నారు ఆ హీరో వయస్సు పాతికేళ్ళు ఏమండి వాడు పుట్టడం పుట్టాడు సినిమా ప్రారంభమైనప్పుడు పుట్టాడు ఎక్కడో పెరిగాడు ఇప్పుడు పాతికేళ్ల వాడయ్యాడు ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆ హీరో పాతిక సంవత్సరాల వయస్సున్న హీరో పాతికేళ్ల స్టోరీతో కూడిన హీరో వాడు ఈజీ మొమెంటరీ ఆర్ ఈజీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మీరు చెప్పండి నాకు ఈజ్ మొమెంటరీ మరి మొమెంటరీ అయితే he appears as a, a 25 year old person with a long history ga na enduga peer ayindi ante because i am seeing that scene and superimpose an entire memory upon it onandi in spite of superimposing the entire memory one hour episode yokka memory superimpose chesina podu kuda still it is momentary momentary. I? So, మొమెంటరీ అది ఏమండి సో ఆ విధంగా మీరు సినిమా చూసినంతసేపు కూడా వన్ అవర్లో చూసిన ఆ దృశ్యం మొమెంటరీ వన్ అవర్ వన్ మినిట్లో చూసిన momentary. It is always momentary. It is never anything other than momentary. But, బట్ మీరు ఆ అంతఃప్రజ్ఞలో ఉండే మెమొరీ స్మృతంతా దాన్ని ఎత్తి మీద ఆరోపించి చూస్తూ మీరు దానికి లేని ఒక టైం స్కేల్ని దాన్ని ఎత్తి మీద మీరు వేసుకుంటూ చూస్తూ ఉంటారు అంతేనండి ఇప్పుడు గంట దగ్గర చూసినటువంటి ఆ సీను ఈజ్ ఇట్ మొమెంటరీ ఆర్ ఈజ్ ఇట్ ఎ సీన్ విత్ వన్ అవర్ స్టోరీ బిహైండ్ ఇట్ ఈజ్ ఎంటైర్ వన్ అవర్ స్టోరీ బిహైండ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ అలాంగ్ విత్ ఇట్ ఇట్ ఈజ్ మొమెంటరీ చిత్రం సినిమా మూడింటికి ప్రారంభమైంది ఆరింటికి ముగిసింది కానీ మూడు గంటల లెంగ్త్ ఉందని మీరు అనుకుంటున్నారు మూడు గంటల లెంగ్త్ ఉందని సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మూడు గంటల లెంగ్త్ ఉందని మీరు లెక్క చెప్పారు సినిమాలో ఉండగా 3 గంటల లెంగ్త్ అనలేదు సినిమాలో ఉండగా ఎంత లెంగ్త్ ఉంది ముప్పై సంవత్సరాల లెంగ్త్ ఉంది నేను చిన్నప్పుడు వక్త్ అని ఒక సినిమా చూసాను వక్త్ అంటే కాలము అని అర్థం ఆ సినిమాలో పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి తప్పుకుంటారు తప్పించుకుపోతారు తప్పుకుపోతారు ఏదో ఏదో ఉపద్రవం ఏదో వచ్చి తప్పిపోతారు సైక్లోన్ ఏదో వచ్చి తప్పిపోతారు తప్పిపోతే ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు కలుసుకుని మళ్ళీ సమావేశం అవుతారు ఆ ముప్పై సంవత్సరాలు వాళ్ళు కష్టాలు ఇదేది మంచి అబ్జార్బింగ్ స్టోరీ క్లాసికల్ ఇమోషనల్ పిక్చర్ హిందీ మూవీస్ అలా ఉంటాయి అలా ఉండి ఇప్పుడు ఉన్నాయో ఉంటాయి సో సినిమా హాల్లో ఉన్నప్పుడు టైం స్కేల్ ఎంత ముప్పై ఏళ్ళు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు టైం స్కేల్ ఎంత మూడు గంటలు కానీ నేను అడుగుతున్న సినిమా చూస్తున్నారు సరిగ్గా వన్ అవర్ దగ్గర దాని టైం స్కేల్ ఎంత మొమెంటరీ వన్ అవర్ వన్ మినిట్ దగ్గర టైం స్కేల్ ఎంత మొమెంటరీ టూ అవర్స్ దగ్గర టైం స్కేల్ ఎంత మొమెంటరీ టూ అండ్ హాఫ్ అవర్స్ దగ్గర మొమెంటరీ ఆల్ త్రూ ది పిక్చర్ ఇట్ ఈస్ మొమెంటరీ మీరు ఎప్పుడు చూసినా మొమెంటరీ అది అసలు నిజానికి సినిమా యొక్క లక్షణం కూడా మీకు తెలిసి ఉండాలి సినిమా ఎలా వస్తుందంటే అక్కడ కదిలీదేమీ ఉండదు కదిలీదేమీ ఉండదు మీరు ఆలోచించండి ఒక సీన్ వేస్తా తీసేస్తా ఇలా ఇలా పెడతా ఒక ఫిల్ము సీన్ మీకు కనపడుతుంది ఫిక్స్డ్గా కనపడుతుంది స్టాటిక్గా కదలిక లేని సీను తీసేస్తా తీసేస్తే మీకు బ్లాంక్ కనపడుతుంది మళ్ళీ ఇంకోటి పెడతా ఇంకో సీన్ కనపడుతుంది తీసేస్తా బ్లాంక్ కనపడుతుంది మీకు బ్లాంక్ కనపడ్డప్పుడు ఆ బ్లాంక్ ఏమిటి మొమెంటరీ సీన్ కనపడ్డప్పుడు ఆ సీన్ ఏమిటి మొమెంటరీ అక్కడ కదిలీదేమీ లేదు అక్కడ ఇక్కడ మూమెంట్ ఏమీ లేదు కానీ ఈ ఫిల్మ్ పెట్టడం తీసేయడం పెట్టడం తీసేయడం అలా కాకుండా అన్ని ఫిల్ములు పదహారు ఫిల్ములు కలిపి ఒక మాల కింద కట్టేసి ఇలా పెడతాను వరసపు పెడుతూ ఉంటాను ఒక స్పీడ్ కూడా పెడతాం ఆ స్పీడును బట్టి మీకేమవుతుందంటే బ్లాంకులు కనపడడం మానేస్తాయి సీన్లే కనపడతాయి సీన్లు కూడా కంటిన్యూవస్గా కనపడతాయి వాస్తవానికి సినిమా తెర మీద సీన్లు ఎన్ని సీన్లు పడతాయో అన్ని బ్లాంకులు కూడా పడతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్ని ఏ సీన్కి ఆ సీను స్టాటిక్కే కానీ కదిలీది ఏది లేదు ఇప్పుడు ఫ్యాను రెక్కలు ఉన్నాయనుకోండి ఆ కదలకుండా ఉన్న ఫ్యాను రెక్క వెనక్కాలేముందో కనపడదు ఎందుకంటే ఆ రెక్కార్డు వస్తుందిగా కానీ అది కదులతో ఉంటే మొత్తం అంతా కనపడుతుంది ఏమన్నా కనపడింది అర్థమైందా అలాగే సినిమా తరమేద బ్లాంకులు ఏం కనపడవు మీకు సీన్సే కనపడతాయి బ్లాంకులు కనపడవు స్పీడుని బట్టి ఆ సీన్స్ కూడా ఒక స్టాటిక్ సీన్ అనదర్ స్టాటిక్ సీన్ అనదర్ స్టాటిక్ స్కీన్ అలా కనపడవు కంటిన్యూటీ లాగా కనపడదు మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఒక సీను అది అక్కడ ఒక క్షణంసేపు స్టాటిక్గా ఉన్న సీనా లేకపోతే కంటిన్యూవస్ సీనా ఏమిటి మీరు ఇట్స్ ఏ స్టాటిక్ సీన్ ఎంతసేపు ఉంటుంది అక్కడ ఓ మొమెంట్ ఉంటుంది మీరు చూసింది మొమెంటరీ కానీ మరి మీకేమో అది ఏదో కంటిన్యూస్గా గంట సేపటి నుంచి వస్తున్నదిగా అనిపించింది ఎక్కడి నుంచి వచ్చింది అదంతా కూడా మెమొరీ యొక్క సూపర్ ఇంపోజిషన్ అంతా కూడా అంత ప్రజ్ఞ కాబట్టి సినిమా హాల్లో కూర్చుని మూడు గంటలు కూర్చుని మీరు పెద్ద కథ చూసినా కూడా ప్రతి క్షణము మీరు చూసేది మొమెంటరీయే ఎవ్రీథింగ్ దట్ యూ సీ ఈజ్ మొమెంటరీ బట్ దట్ మొమెంటరీ థింగ్ అపియర్స్ టు బీ కంటిన్యూస్ బికాజ్ ఆఫ్ ద మెమొరీ కరెక్టేనండి ఇది అర్థమైందా సినిమా మూడు గంటలున్నా మూమెంటరీయే మీరు చూసేది ఆరు గంటలున్నా మూమెంటరీయే వంద గంటలున్నా మూమెంటరీ ఏమండి ఇప్పుడు నేను నిద్ర లేచాను ఇక్కడే కొడుకున్నాను నిద్ర లేచాను నిద్ర లేచిన వెంటనే డైమండ్ పాయింట్ బ్రహ్మ ముందు బ్రహ్మ విద్యా కుటీరు డైమండ్ పాయింట్ ఉదయము బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఒక్కసారిగా జ్ఞానం కలిగింది ఇప్పుడు ఈ జ్ఞానము మీరు ఇప్పుడు చెప్పండి గత పది సంవత్సరాల నుంచి ఉన్న డైమండ్ పాయింట్ యొక్క జ్ఞానమా లేకపోతే మొమెంటరీ డైమండ్ పాయింట్ జ్ఞానం మూమెంట ఇట్ ఈజ్ మూమెంట మరి పది సంవత్సరాల వయస్సుకు ఉంది కదా ఆ దాని అది కూడా ఆ ఆ హిస్టరీ కూడా మొమెంటరీయే ఎవరిథింగ్ ఈజ్ మొమెంటరీ కావండి వీడు నిద్ర లేచాడు ఒక ఆయన నిద్ర లేచి వెంటనే భార్యను చూశాడు ముప్పై సంవత్సరాల నా భార్య ముప్పైవ మ్యా మ్యారేజ్ యానివర్సరీ వేళ అని చూశాడు ఈ ఈమె ముప్పై సంవత్సరాల నుంచి మ్యారేజ్ యానివర్సరీ చేసుకోదగిన భార్య అంటారా లేకపోతే మొమెంటరీ అంటారా జస్ట్ మొమెంటరీ నిద్రకు పోగానే మొత్తం సంసారం ఇల్లు వాకిలీ భార్య అంతా కూడా కథమైపోయింది మళ్ళీ నిద్ర లేచడం మొదటి క్షణంలో లేనే లేదు వీడు కొంచెం కళ్ళు నులుపుని అంతా అయిన తర్వాత మొత్తం సంసారం అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వచ్చేసిన మొత్తం సంసారానికి అంటే వీడు భర్త భార్య పిల్లలు ఇల్లు వాకిలి మొత్తం సంసారము అది క్షణికమంటారా లేకపోతే పాతిక సంవత్సరాల నుంచి తోసుకుంటూ తోసుకుంటూ తోసుకుంటూ వచ్చిందంటారా క్షణికమండి మహాత్మ క్షణికం అయితే క్షణికమైన దానిని క్షణికమైన దృశ్యాన్ని ఒక పెద్ద హిస్టరీ ఉన్న దానినిగా ఒక లెంగ్త్ ఆఫ్ టైం స్కేల్ అంతా దానికి ఉన్నట్లుగా ఆ మెమొరీ అటువంటి భ్రమని కలిగిస్తూ ఉంటుంది క్షణికం మీరు వరల్డ్ ని చూస్తున్నారు అంటే You యూఆర్ క్రియేటింగ్ అండ్ రిక్రియేటింగ్ ది వరల్డ్ మొమెంట్ బై మొమెంట్ ఇట్ ఈస్ మొమెంటరీ క్షణికము కానీ స్మృతి కారణంగా కంటిన్యూవస్ అనే ఒక భ్రమని కలుగుతూ ఉంటుంది మీరు అది ఇట్ లుక్స్ లైక్ కంటిన్యూస్ ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూవస్ మీరు చూస్తున్న క్షణము దాని ఆయుర్దాయం అంతా తెలుసునండి మీరు చూస్తున్న జగత్తు యొక్క ఆయుర్దాయం అంతా తెలుసునండి ఒక్క kshanam దాని ఆయుర్దాయం one moment is its life span a moment ayi pogane adhi khatam ayipothundi malli inkosari chustaru so like that you are creating and recreating and recreating the world and giving a reality to that the world meer anukuntunnara 70 years nunchi ikkada unnanu meer 70th birthday anniversary cheskuntunnaochu but still our roju mee anubhavam it is momentary and it is your memory which makes you feel that it is continuous అంచేతనే మ్యారేజ్ యానివర్సరీలు బర్త్డే పార్టీలు ఇవన్నీ కూడా అవి చాలా రాంగ్ నోషన్లో పారేస్తాయి తీసుకెళ్ళి నేను డెబ్భై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను ఇలాగంటే ఒక భ్రమలో మనిషిని పారేస్తాయి సత్యం కాదు సత్యం ఏమిటంటే ఇట్ ఇస్ మొమెంటరీ అండ్ మేడ్ లుక్ లైక్ కంటిన్యూస్ బై ది మెమరీ అంత మెమరీ అంటే అంత ఫ్రిజ్ఞండే అంతఃఫ్రిజ్ అంటే స్వప్నం ఉండదు కాబట్టి వితథా సంత అవిత ఇవలక్షిత వితథములు అయిండి కూడా సత్యములని జనులు భ్రమపడుతూ ఉంటారు మొత్తం ఈ జాగ్రత్త అనుభవం కూడా క్షణికం అంచేతనే భగవాన్ బుద్ధుడు సర్వం క్షణికం శ్రీకృష్ణుడు కూడా దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి జాగ్రత్త వస్తులో ఉండే అనుభవాలు సత్యమని ఎప్పుడూ అనుకోకూడదు అవి నిత్య అవి వికథములు అని ద్వారా మనస్సులో ఉండే ఆ ఆసక్తి తగ్గి మనస్సుకు శాంతి లభిస్తుంది ఓం ఓం ఓం నమో హరి ఓం శ్రీ గురు నమ हरे ओम तत्सद तत्सत श्रीकृष्णापणमस्तु